స్తోత్రంలో అయినా పరిశుద్ధమయమల రాజా కృపకల దేవ మహోన్నత ఆలోచనకర్త ఆశ్చర్యకరుణ మరణం వచ్చిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తిమంత నీకు వందనైనా సమయం బట్టి నీకు వందనైనా దినమంతా రాత్రి మళ్ళీ కాచే కాపన తండ్రిని బంగారు పాదంలోకి వేవేలా వందనాలైన ఇచ్చిన సమయం బట్టి నీకు నైనా ఎందులో గతించి పోతున్నారు దేవ మామూలు మాత మీ సజీవులు ఎక్కలు లెక్కించిన సాయంకాల సమయంలో రాత్రి కాల సమయంలో దేవ ఇక్కడ కోరుకున్నందుకు వందనైనా పాటల ధర వాక్యం ద్వారా మాత్రం మీరు మాట్లాడే దేవ నామానికి మహిమ తన ప్రభావం తెచ్చుకోవడం దేవానికి స్తోత్రం అయినా ఈ కేతుకులేని ప్రతి కుటుంబానికి అప్పులు తీసుకుని వాక్యం బలపచ్చమని నజరైన ఈ సుఖం ఆమెను ప్లేసరాడన్నా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీవుంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే సయ్యా ీ మాట చాలయ్యా నీ చోపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చోపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఎన్ని బాధలున్నను ఇబ్బందులై నను ఎంత కష్టమోచ్చిన nishthuramainanu ennibadhalunnanu ibbandulainanu entakashtamachina nishthuramainanu నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు ఏసయ్యా ఆ నీ వెంటే నేను ఉంటానే సయ్యా బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనాను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా బ్రతుకు నవలినా కడలి పాలు ముంచీవేసేనా ఆశలు అనగారినా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 నీ ఉంటే నాకు చాలు ఏసయా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఆస్తులన్నీ పోయినా అనాధగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించి నా ఆస్తుల నినాధగా మిలినా ఆప్తుల విరనాడినా ఆరోగ్యం క్షీణించి నాటాళయ్యా నీ చూపచాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపచాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు కేసయ్యా Nī vēntēne nūntāne saiyyā Nī kūī lalāo yēlīyō Lēdu asādhyamu Nī dhukrupa to nākēdīyō Kādi lās samānamu నీకు ఇలలో ఏరియో లేదు అసాధ్యము నీదు కృపతో నాకేదియూ కాదిల సమానము నీ మాట చాలయ్యా నీ చోపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీరచాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీరచాలయ్యా నీ అంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా థ్యాంక్ యూ బ్రదర్ ఎవరూ లేక వంటరి నై అందరికీ నే దూరమయ్యగా చాను రావాలి సయ్యా నువ్వు సయా ఎవరులే లేక వంటరినై అందరికీ నే దూరమై ఎవరు లేక వంటరినై నే దూరమై ఆ రాధగా నిలిచాను రావాలే సయ్యా నువ్వు సయ్యా నువ్వు రావాలే సయ్యా రావాలి సయ్యా స్నేహితులను నమ్మాను మోసం చేశారు బంధువులను నమ్మాను ద్రోహం చేశారు స్నేహితులాని నమ్మాను మోసం చేశారు బంధువులని నమ్మాను ద్రోహం చేశారు దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను నువ్వు రావాలి సయ్యా నువ్వు రావాలి సయ్యా నువ్వు రావాలి సయ్యా నువ్వు రావాలి ఎవరు లేక వంటరినై అందరికీనే దూరమై ఎవరు లేక వంటరినై అందరికీనే దూరమై నేనున్నాను నేనున్నానని అందరూ వంటారు కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు నేనున్నాను నేనున్నానని కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను దీనుడనై అందుడనై అనాధగానే నిలిచాను నువ్వు రావాలి సయ్యా నువ్వు రావాలి సయ్యా నువ్వు రావాలి సయ్యా ఎవరు లేక వంటరినై అందరికీనే దూరమై ఎవరూ లేంటరినై అందరికినే దూరమై చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి శాశ్వతమైన నీ ప్రేమ కలకాల శాశ్వతమైన ప్రేమ కలకాలం ఉండాలి దీనుడనై అందుడనై ను రావాలే సయ్యా నువ్వు రావాలే సయ్యా నువ్వు లేక దూరమై ఎవరూ లేక వంటరినై అందరికీ లేదు చాలు రావాలి రావాలి రావాలి సయ్యా నువ్వు రావాలి సయ్యా హిల్లప్పుడూ యహోవను సన్ను తదన్ నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు నేను ఎల్లప్పుడూ యహోవను సన్ను తదన్ నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు అంతా నా మేలుకే ఆరాధనసుకే అంతా తన చిత్తమునకు తల తన తమునకు తల వంచితే ఆరాధనాపను స్థుతి ఇంచుట మానను ఆరాధనాపను స్థుతి ఇంచుట మానను స్థుతి మానను కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చే జారిన కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చే జారిన మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమా మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమా మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ అంత ఆరాధన యేసుకే అంతాన పంచికే తన చిత్తమునకు తల తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తించుట మానను ఆరాధనాపను స్తించుట మానను స్త మానను ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారె కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారె కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినాను తీసు కొనను ఏను ఏవా తీసు కొనను ఆయన నా మునకే స్కా ఆయనా నా మమునకే స్థుతి కలుగుగా అంత నా మేలు ఆరాధన యేసుకే అంతా నా పంచికే తన చిత్తమునకు తల తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్థుతించుటమానను ఆరాధనాపను స్తించుట మానను స్తించుట మానను అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశ మందున అవమానం ఎంతైనా నా వారే నీవు తప్ప ఎవరున్నారు ఆకాశ నీవు నా ఏదీ నా నీవు నా ఏది నా కక్కరలేదు నీవు నాకుండగా ఏదీ నా కక్కరలేదు అంతా నా మేలుకే ఆరాధన ఏసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను శృతించుట మానను రాధనాపను శృతించుట మానను శృతించుట మానను సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకుడి మీలుపై జరుగును స్వరూప్యము నేను పొందాలని యేసు నీ నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై అనుమతించినాయి విలువైన శిలువకై అంత మేలుకే ఆరాధన ఏసుకే అంత మంచికే తన చిత్తమునకు తల తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తించుట మానను ఆరాధనాపను స్తించుట మానను స్తించుట మానను నీవు చేయునది నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను తెలిసి నీవు చేయునది నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను తెలిసి కొందును ప్రస్తుతము సమస్తము దుఃఖ కరమే ప్రస్తుతము సమస్తము దుఃఖ కరమే అభ్యసించినా నీతి సమాధాన ఫలమే అభ్యసించిన నీతి సమాధాన ఫలమే అంతాన మేలుకే ఆరాధన యేసుకే అంత మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుటమానను ఆరాధనాపను స్త మానను స్త మానను అలయ్యా థ్యాంక్ యూ పరిశుద్ధులకు దేవా మా ప్రియ పరులకు తండ్రి నీకు ఎంతో వందాలి సయ్యా నా తండ్రి ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకున్నారు అయినా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి నీకు ఎంతో వందాలు ప్రభా దీని శోధల నుంచి పతి కీడుల నుంచి మమ్మల్ని తప్పించి ప్రతి క్షణం అయినా మీ అస్థమ్మకు తోడించి మమ్మల్ని సురక్షితంగా నడిపించినారు ఇంటికి ఈ రాత్రి కాల మీ ప్రియులందరితో కలిసిన ఆయన నిన్ను స్థుతించేలాగా ఘనపరిచేలాగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభ కృతజ్ఞతాస్తుతులు అర్పించుకోవడమైనా సమస్త ఘనత మహిమ నీకే చెల్లించడం వాక్యం మేము ధ్యానించబోతుండగా మీరు మాతో మాట్లాడండి మా హృదయాలు సరి చేయండి ప్రభ మాలో ఇంకేమైనా ఆయాస్యకరమైన ఉంటే ప్రవ్వ వాటి నుంచి మాకు విడుదల చేయండి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా ప్రభావ మీకు అనిగ్రహం పొందాలా మీ కృపల మీ జీవించాలా యథార్థ హృదయం కలిగే ప్రభావ మీ వాక్యాన్ని మీ వాక్యాన్ని ధ్యానించేలాగానే సహాయపడండి మీ నూతనమైన పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించండి అయినా వాక్యములను సత్యం మీ గ్రహించేలాగినా మా ఆత్మీ నేతలిప్పని ప్రభావ మా తలంపులో మా ఆలోచన సమస్తం కొట్టి వెళ్ళి నా ప్రవర్తన అంతట్లోనైనా మీకు అధికారానికి మేము లోపడుతున్నాం అయినా మేము మీకు సెలెండర్ అవుతున్నాంనైనా పరిశుద్ధ ఆత్మ దేవ మాట్లాడమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ఏబు నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము ఏబ గ్రంథం ముప్పై అధ్యాయము ఏబు గ్రంథం ముప్పై అధ్యాయము మొన్నటి దినం మనము ఏషియా రాజు గురించే ఒక వాక్యాన్ని మనం చూసినాము బహుదీర్ఘంగా మనం ధ్యానించినాము కాబట్టి ఏషియా రాజు రాజు కాలంలో దేవుని యొక్క బిడలు దేవుని యొక్క రాజ్యం ఆయన రాజుగా ఏర్పరచబడ్డప్పుడు వాళ్ళు ఏ రీతిగా జీవించిండ్రు తిరిగి అతను సమకూర్చి ఆ రాజు ఆ విగ్రహాలన్నిటిని మొత్తం క్లీనప్ చేసింది ఆయన ఆ యొక్క ఏర్శలేము ఆ ప్రాంతం నుంచి ఆ విగ్రహాలను కొట్టివేసి అయన పరిశుద్ధ పరిచి పవిత్ర పరిచి తిరిగి ఆయన మళ్ళా ఎరిశులేముకి వచ్చిండు అంటే నాలుగు సంవత్సరాలు పట్టింది అతనికి తిరిగి అవన్నీ క్లీన్ చేసి మళ్ళా ఎరిశులేము రా నాలుగు సంవత్సరాలు పట్టింది అంటే తన పద్దెనిమిదో సంవత్సరాన మళ్ళా తర్వాత ఆయన తిరిగి రావటం తర్వాత ఆ మందిరంలోకి కొంతమంది యాజకుల్ని ఏర్పరిచి పంపినప్పుడు ఆ ధర్మశాస్త్రం అవి వాళ్ళు దొరకటం తర్వాత వాళ్ళు అవి చదివినప్పుడు ఈ యొక్క ఆజ్ఞ కూడా పాటించలేదే అని ఆయన బట్టలు చింపుకొని ఎంతగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో పశ్చాపుతా పడుతూ ఇది ఎందుకు ఇంత కీడొచ్చింది మన మీదకి మన దేశం మీదకి అది విచారించడని చెప్పినప్పుడు ఒక ప్రవక్తి దగ్గరికి అతను పోవటం ఆ ప్రవక్తిని దేవుడు ఆయనతో మాట్లాడటం ఆమెతోటి అప్పుడు ఆయన అవన్నిటిని సమకూర్చి తిరిగి ఆ మందిరాన్ని అందరినీ యాజేకొని సమకూర్చి దేవుని సేవ ఎలాంటి లోపం లేకుండా జరిగినంచినట్టు మనం చూసినాం కాబట్టి ఆ సమయ కాలం నుంచి మళ్ళీ అతను కాలం వరకు రాజు ఏసియా రాజు కాలం వరకు అంత ఘనంగా పసుకా పండుగ ఎప్పుడు జరగలేదు కాబట్టి వీళ్ళందరినీ అతను సమకూర్చడం అనేది బహు ఆశ్చర్యకరమైంది ఎందుకంటే ఒక రాజు రాజు పరిపాలన చేయాలి కానీ రాజు అక్కడ యాజకుడిగా కనిపిస్తున్నాడు రాజుకుడు కనిపిస్తున్నాడు అంటే ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని రాజులని యాజిక సమూహంగా మనం తయారు చేసిండు తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కటని ఆయన ఏం చేసిండే ఆ రెండు సంవత్సర నాలుగు సంవత్సరాలతను దేవుని సందులో గడిపండు ఎనిమిది సంవత్సరాలకు రాజయిండు తర్వాత నాలుగు సంవత్సరాలతను దేవుని సందిలో గడపడం తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత తన పద్యంతో ఏట ఆయన తిరిగి ఆయన ఏం చేసిండు మరలా ఆయన తన రాజ్యాన్ని పాలించడం స్టార్ట్ చేసిండు ఈ లోపు ఏం జరిగింది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల అతను దేవుని సన్నిధిలో విచారం చేసిండు దేవుని సన్నిధిలో పాతర కాలంలో ఆ రాజ్య కాలంలో ఏ రీతిగా నా పితుడిన దావిది ఏ రీతిగా దేవుని అనుసరించిండు అవన్నీ తెలుసుకొని ఉండాలా దేవుని ధ్యానించి ఉండాలా తర్వాత ఆ రాజ్యంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని ఉండాలా తర్వాత అతను రాజ్య పాలన ఏ రీతిగా దేవుని సన్నిధికి నడిపించాలా ఈ రోగం ఇంత భయంకరంగా ఉంది అవన్నీ అతను గ్రహించగలిగినాడు కాబట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన తర్వాత ప్రార్థనా జీవితంలో మనం ఉండి అవన్నీ తెలుసుకోవాలా అనే విషయం మన ప్రభు మన కనుక జ్ఞాపకం అయితే తిరిగి అతను మరల ఎరుశల్యంకి వచ్చినప్పుడు ఆ ఎరుశల్యంలో తర్వాత వాళ్ళంతా ఆ మందిరం క్లీన్ చేసేటప్పు అంటే ఎంత భయంకరంగా దేవుని మందిరాన్ని చేసిన విషయం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఇవన్నీ పాత నిబంధన కాలంలో కూడా ఈ రోజు వరకు కూడా అవి అటనే కనిపిస్తూ ఉన్నాయి పాత నిబంధన కాలంలో విగ్రహారధి అనేది బయట కనిపించేది దేవతా స్తంభాలు ప్రతిమలు పెట్టుకున్నారు వాళ్ళు కానీ ఆత్మీయ దశలో ఈ చివరి కాలంలో విగ్రహారధ అనేది ఆత్మీయంగా కనిపిస్తుంది మనుషుల హృదయాలా కనిపిస్తుంది మనుషుల తలంపులు కనిపిస్తుంది వాళ్ళ తలంపులో ఒక విగ్రహంలా కనిపిస్తూ కాబట్టి ఇది ఎందుకు ప్రభు మనకు అవి చేస్తున్నప్పుడు ఈ చివరి కాలం ఉంటున్న మనము దేవుడిని ఒక రాజుగా ఒక యాజకుడిగా నేను చేసినప్పుడు నీ రాజ్యం ఎక్కడుంది అంటే ను ఎక్కడ దేవుడిని సేవ నడిపిస్తున్నాడో ఏ రీతిగా నీ సేవా ఫలం ఎక్కడుందో ప్రభు నేను ఎక్కడ నడిపిస్తున్నాడు పలాన ప్రాంతానికా పలాని ప్రదేశానికా అనేది ఖచ్చితంగా బయలుపరచాల్సిందే ఎందుకంటే ఏ ప్రా సేవ చేయాలి యొక్క పరిచయం అంటే ఒకదిక్కడ కాదు అని మనం చూస్తాం ఓల్డ్ టెస్టిమెంట్ లో ఒక విధంగా ఉంది కొత్త నిబంధన కాలంలో వాళ్ళు సకల ప్రదేశం ఎదుట తిరిగి ఆయన సేవ చేశాడు ఒక స్థలంలో లేరు దేవుడు నాకు దర్శనం ఇచ్చిండు పలాని ప్రాంతంలో సేవ చేయమని కాదు ఇచ్చిండొచ్చు ఆ ప్రాంతంలో నువ్వు అని తర్వాత ప్రభు చెప్పిండు మీరు సర్వలోకానికి వెళ్ళాలని చెప్పిండు సర్వ సృష్టికి సువార్త చెప్పాలని చెప్పిండు తర్వాత నమ్మిన వారిని శిష్యులుగా చేయమన్నాడు కాబట్టి ఈ రోజు ఎంతో మందికి సువార్త విశ్వాసులను తయారు చేస్తున్నారు కానీ శిష్యులను తయారు ఉన్నారు మన విశ్వాసులుగానే ఉంటున్నామా లేకుంటే సువార్థికులుగా ఉన్నమా ఒకవేళ సువార్త విశ్వాసులున్న ఒక దశలో ఉంటాము తర్వాత ఒక దశకు వచ్చే వరకు నువ్వు సేవకుడిగా తయారవుతూ ఇంకొక దశ అయినప్పుడు నువ్వు అనేకులు సేవకులు తయారు చేయాలా దేవుని సత్యాన్ని మనసులో ప్రకటించి వాళ్ళందరినీ తరుబీ చేసి దేవుని సేవలు నడిపించాలా ఇది ఒక వన్ బై వన్ ఒక స్టెప్ బై స్టెప్ దేవుని సేవలో మన ఆత్మీయ జీవితం ఆ రీతి ఎదుగుదల ఉండాలా కానీ ఈ రోజు ఎట్లా ఉందంటే అందరూ విశ్వాసంలో తయారు చేస్తున్నారు కానీ సేవకులను తయారు చేస్తలేరు కాబట్టి దేవుడు ఎందుకు మనల్ని ఈ రీతిగా పెట్టినన్నప్పుడు మనం విశ్వాసం లాగా ఉండమా లేకుంటే సేవకుల లాగా ఉన్నమా తయారు చేసే వాళ్ళగా ఉన్నమా ఈ రోజు మనం దాన్ని అర్థం చేసుకోవాలా ఎందుకంటే దేవుడిని ఏర్పరచుకున్నప్పుడు మనమంతా ఆయన పిలుపులో ఉన్న వాళ్ళం ఆయన ఏర్పాట్లో ఉన్నవాళ్ళం ఎవరు కూడా తక్కువ కాదు ఆయన దృష్టిలో అంత సమానమే మనం సమానమే అందరిలో ఒకటే ఆత్మ ఉంది ఒకటే తలంపు ఉంది ఒకటే భారం ఉంది కానీ ఆ భారము ఏ రీతిగా ఉంది అనేది మనము అర్థం చేసుకున్నప్పుడు ఏషియా కాలంలో తన జీవితాన్ని తన త్యాగం చేసుకొని ఆయన ఎంతగా ప్రయాసపడిన బాలుడు చిన్న ఏజ్ లో రాజేయండు కానీ అంత చిన్న యోజుకి పెద్దలు ఉంటారు చాలా మంది ఆ దేశంలో చాలా మంది ఉంటారు కానీ ఆయన మాట వినరంటారా అంత భయంకరంగా ఉన్నప్పుడు అది ఒక్క ఎట్లా చేయగలనంటే అది అసాధ్యం ప్రభువు సాయం లేకుండా ఈ లోకంలో మనం ఏది కూడా చేయలేదు కాబట్టి ప్రతి దశలో మనం ఆయన సాయం మనకు అవసరం అడుగు కాబట్టి అని ఎట్లా చేయాలా ప్రభు అనేది ఆయన ప్రార్థనలో కూర్చునుడు తన ఎనిమిదో సంవత్సరం నుంచి పన్నెండవ సంవత్సరం వరకు నాలుగు సంవత్సరాలతో ప్రార్థనలు ఉన్నప్పుడు పన్నెండో ఏట బయలుదేరినైనా పన్నెండో సంవత్సరం నుంచి పద్దెనిమిదో సంవత్సరం వరకు ఆయన ఆ మధ్యలో ఆ ఎరుషులే మొత్తం సంచరించండి ఆయన చూడండి ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అన్నట్టు అక్కడ ఆయన ప్రిపరేషన్ ఆయన డైరెక్ట్ పోయి రాజ్యం మీద పోలే కొంతకాలము అతను బాలుడైనప్పుడు ఆ మిగతా సమస్యలన్నిటిలో దేవుని దగ్గర ప్రార్థనలు గడిపిండు సమయం గడిపిండు ఆ రాజ్య యోగక్షేమంలో కనుక్కోండు అయినా కాబట్టి మనం కూడా ఒకసారి ఏగులు వారంటే ఆయన ఎరుకో పట్టణను ఆ వాళ్ళు ధ్వంసం చేసేటప్పుడు వేగుల వారిని పంపిస్తారు కదా వాళ్ళు యహోశివా వాళ్ళంతా వచ్చి అంటే ఆ దేశం ఎట్లా ఉంది ఎట్లా మనం చేయాలనేది ముందే వస్తారన్నట్టు ఆ రీతిగా ఇతను చేసి కాబట్టి అతను సమాచారం తెచ్చి తర్వాత తానే బయలుదేరి ఆ దేశం అంతా క్లీన్ చేసినా ఆయనతో పాటు ఎంతోమంది కాబట్టి ఆత్మీయ దశలో నీతో పాటు ఒక సైన్యం తయారు చేయాలా నీకుల్ని ఎందుకంటే మధ్యవర్తి అన్నప్పుడు దేవునికి పాత నిబంధన మన కాలంలో ఉన్నప్పుడు ఏసు ప్రభు తండ్రికి మనకి మధ్యవర్తిగా ఏసు ప్రభు ఉన్నాడు మన ప్రభు మనకి మధ్యవర్తిగా ఉన్నాడు కానీ ఆత్మీయ దశలో దేవుడు నిన్ను మధ్యవర్తిగా పెట్టి తండ్రికి నీకు మధ్యవర్తి అంటే ఏసు అంటే దేవునికి నువ్వు మధ్యవర్తి అంటే ఆయన ప్రతినిధిగా ఉన్నావు ఈ లోకంలో మన ప్రభు ఏ రీతిగా ఈ లోకంలో ప్రతినిధిగా ఉండి ఆ యొక్క విధానాన్ని ప్రభు మనకిచ్చిండు అప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉన్నావు నువ్వు మధ్యవర్తిగా ఉన్నావు కాబట్టి మోస మధ్యవర్తిగా ఉన్నాడు మోషే ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసిండు ప్రజలు తప్పు తప్పుదవ్వబోతుంటే మోషే ఎంతగా దేవునికి అడ్డుపడి మోషే పక్క జరుగు ఒక క్షణంలో వీళ్ళందరినీ నాశనం చేస్తుంటే వద్దు ప్రభు అని చెప్పి మోసే లాగా ఆయన ఏం చేసిండు అడ్డుపడి కానీ మోసే ప్రార్థన వినే దేవుడు వెనకకైపోయిండు చూడండి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఒక వ్యక్తిని కొంత సమాజాన్ని కొంతమందిని ప్రభు చెంత నడిపించాలంటే మనకు మధ్యవర్తి ఉన్నప్పుడు మనకి ఎంత ఎంతగా మనము తగ్గింపు జీవితం కలిగి మనం ఉండాలా ఎందుకంటే మోషే జీవితం గురించి మనకు తెలుసు అతను ఎంతగా విసిగిపోయిండో ఎంతగా ప్రయాసపడి కానీ ప్రజలకు మీద క్యూట్ రాకుండా ఎంతగా దేవుని దగ్గర అతను ప్రాధాయపడి కాబట్టి ఈ లోకంలో ఎంతో నశించిపోతున్నారు కాబట్టి ఆయన సన్నిధిలో మనము ఉన్నం ఆయనకు మధ్యవర్తిలాగా మన లోకంలో పెట్టిండు పాస్టర్ అంటే దేవునికి ప్రతినిధి ప్రజలు దేవుని పక్షంగా నిలబడి ప్రజలకు సమాచారం ప్రకటించి దేవుని మార్గంలో నడిపించాలా దేవునితో సమాధాన పరచాలా మీ పాపములు ఒప్పుకోండి మీరు ప్రభు వైపు తిరగండి అని యోహాను ఎట్లా అర అరణ్యంలో కేకలు వేసుకుంటూ సుమార్త చెప్పిండో ఈ చివరి కాలంలో మనం కూడా అట్లా ప్రకటించుకుంటూ మనం వెళ్ళాలా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు దేవుడు మనకు సేవాఫలం ఇచ్చిండు అది ఎక్కడనేది మనం చూడాలా కానీ ఆయన రాజు కాలంలో ఆయన దేశనంతటిని సంపూర్ణంగా పరిశుద్ధపరిచి ఆయన ఏం చేసిండు అందరినీ జమ చేసి పస్కాను అనుసరించే వారి లాగా అంటే ఆత్మీయ దశలో మన ప్రభు కాబట్టి పస్కా పశువు మన ప్రభుే కాబట్టి ఆత్మీయ దశలో ఆయనను ఆయనను పూజించాలంటే ప్రభులో పాలు పొందటం ఆ రీతిగా అతను చేయగలిగినాడు సేవలు ఎలాంటి లోపం లేకుండా అతను చేయగలినంటే అది అసాధ్యం కానీ ప్రభు అతను సహాయకుడిగా ఉండి నడిపించాడు కాబట్టి ఈ వాక్యం మనం ఏ రీతిగా మనం అర్థం చేసుకోవాలంటే ఇందులో ఒక సారాంశం ఏంటంటే ఈ ఈ కాలంలో ఈ చివరి కాలంలో అంత్య నీ సేవా జీవితంలో నువ్వు ఎంతమందిని ఆ యొక్క భయంకరమైన విగ్రహాలను తట్టు నువ్వు వాళ్ళ నుంచి బయట తీసుకొని రావాలా మతపరమైన బోధలు అబద్ధ బోధలు ఈ లోకం భయంకరంగా చర్చిలో మొత్తం యథావిధిగా భయంకరంగా జీవిస్తుంది లేనిపోయింది అన్ని తీస్తుంది ఎన్నో ప్రాంతాలకు వెళ్తుంటాం కాబట్టి మాకు అవన్నీ ఉంటాయి కానీ వాకింగ్ సత్యమైన కనిపిస్తూ కానీ ఎక్కడో ఉంటది పులుపు అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి నీ కండ్లకు దేవుడు అది నీ నీ మనసుకు అది దేవుడు కాబట్టి హెచ్కే చూచిండు చూసిండు ఆయన మొత్తాన్ని మొత్తం తారుమారు చేసేసిండు మొత్తం ఈ లోకం అంతా క్లీన్ చేసి పడేసిండు ఆయన కాలంలో కాబట్టి నీకు ఇచ్చిన నువ్వు ఏ ప్రాంతంలోకి వెళ్తున్నావు సేవ చేస్తున్నా కానీ వాళ్ళందరినీ ఆ విగ్రహార్థ నుంచి మతప్రేమైన జీవితమే ఒక విగ్రహార్ధన లోకమైన ఎన్నో విగ్రహం అంటే రకరకాలుగా ఉంటుంది నీ మనసు పరి పరి పరి విధగాలుగా అది ఒక విగ్రహం దేవుని కంటే ఎక్కువగా నువ్వు లోకంలో చోటిస్తావంటే అది ఒక విగ్రహం ఎంత భయంకర విగ్రహాలు కంటి కనిపించాలవి ఆ రోజు కళ్ళ కనిపించినాయి ఈ రోజు హృదయంలో ఉన్నాయి మనుషుల్లో కానీ కనిపించమని కానీ దేవుడు నీకు చూపిస్తాడు కాబట్టి ఆ స్థితిలో మనము ఎదగాల ప్రభులో అనేకులు మనం నడిపించాలా ప్రభు మనకు అవి ఎందుకంటే వాడు ఏ స్థితిలో ఉన్నాడు తెలియదు మేము బాగానే ఉన్నాం అంత మంచిగానే అని చెప్పుకుంటూ పోతూ ఉన్నారు కానీ దేవునికి ఎక్కడ చోటు ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నాను కానీ వాళ్ళ హృదయం నాకు దూరం ఉందన్నాడు ఈ ప్రజలు నాయనల చూపు భయభక్తులు మానవ వీధులు బట్టి నేర్చుకున్నాయి కానీ నా నిజంగా నైందు భయభక్తులు కలిగిన జీవితాలు కాదు అని ప్రభు ఎషియా ప్రవస ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి మానవ వీధులంటే మనుషులు చెప్పిన బోధలు మనుషులు చెప్పిన కల్పితాల వల్ల మనుషులు చెప్పిన బోధల వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని వ్యర్థంగా ఆరాధిస్తున్న వాక్యం కాబట్టి అలాంటి అలాంటి స్థితిలో ప్రతి ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రతి స్థలంలో ఉన్నప్పుడు నీ కళ్ళకు దేవుడు కనిపించినప్పుడు నీ కాలానికి నీ సమయానికి దేవుడు అది చూపించినప్పుడు నువ్వు ఏషియా రాజు లాగా వాటి అన్నిటిని ఎట్లా చేయాలా ప్రభావ ఏ రీతిగా వాళ్ళను వాటి నుంచి బయట ప్రయాసం కాబట్టి అలాంటి ప్రయాసంలో దేవుడిని మనల్ని పెట్టినప్పుడు మనకి ఎంతగానో మనం దేవుని సంకల్పం పట్ల మనకు ఆసక్తి కలిగి ఉండాలా ఎందుకంటే ఆసక్తి లేకుండా ఎవడు ఏ పని చేయలేడు కాబట్టి నీకు ఏ పని చేయాలని నీకు ఆసక్తి ఉండాలా ఆసక్తి లేకుండా ఏం చెప్ ఏం చేస్తారు చెప్పండి నీకు ప్రేమ ఉండాలి ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ దేవుని పని అంటే ప్రేమ ఉండాలా దేవుని సేవ అంటే ప్రేమ ఉండాలా ప్రేమ లేకుండా ఏం చేస్తుంది చెప్పండి ఇతరులు నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు గాయమన్నాడు కాబట్టి ఆయన ప్రేమించే ఆయన గొర్రెలు కాయాలా కానీ ఆయన గొర్రెలు ఎట్లున్నాయి ఈ లోకంలో ఏ రీతిగా ఉన్నాయి ఎవరు చెప్పేటోళ్ళు లేక సరైన మార్గంలో నడిపించో లేక గొర్రెలన్నీ తప్పుదోవబడి మార్గం తప్పి తిరుగుతూ ఉన్నాయి కానీ ఏ మార్గంలో ఉన్నాయి తెలియని స్థితులు ఉన్నాయి కాబట్టి అందుకే ఏబు గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం చూడండి ఏపు గ్రంథం ముప్పై మూడో అధ్యాయము ముప్పై మూడో అధ్యాయము ము ఇరవై నరులకు యుక్తమైనది ఏదో దాన్ని దానిని వానికి తెలియజేయటకు వేలాది దూతలలో గనుడకు వారికి మధ్యవర్తి మధ్యవర్తి ఉండిన ఎడలా చూడండి నరులకు యుక్తమైనది ఏదో దాన్ని వారికి తెలియజేయాలంట అంటే యుక్తమైన మార్గం అనేది మనుషులు తెలియదు ఈ రోజు కూడా యుక్తం ఏంటంటే మంచి మార్గం ఎన్నో మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో కానీ ప్రతి మార్గము దేవునికి సరైన మార్గంలో పోతుందా లేదని పరిశీలించాలా నేనే మార్గము సత్యం జీవనడు అంటే ఆయన మార్గము సత్యం జీవం కానీ ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ అసలైన మార్గం ఏ సూప్రవ్వే కాబట్టి ఆ మార్గము వానికి తెలియటానికి ఏందో తెలియటానికి ఎవరిగో లేరంట తెలియజేటకు నరులకు అన్నప్పుడు నరులు ఉన్నప్పుడు వాళ్ళకి తెలియజేయటానికి వేలాది దూతలలో గనుడ ఒకడు మనమంతా దూతలమే కదా సంగ దూతకు రాయమన్నప్పుడు ప్రతి సేవకుడు దూతనే ఎంతో మంది దూతలు ఉన్నారు సేవకులను చెప్పుకున్నారు దూతలు ఉన్నారు కానీ అక్కడ ఏం చెప్తుందో గనుడగ ఒకడు వానికి మధ్యవర్తి ఉండేలా ఎవడన్నా మధ్యవర్తిగా ఉంటాడా ఒక మంచి మార్గంలో నడిపించాలంటే ఒక లీడర్ కావాలా ఒక లీడర్ అనుకో ఆ లీడర్ ఎట్లా ఉంటాడంటే మోసే మోషన్ తీసుకున్నాం మనం ఎగ్జాంపుల్ మనం మోషన్ తీసుకుందాం మోసే ఆరు లక్షల మంది జనాలని కాగుప్తు నుంచి కానాన్ని దేసి నడిపిస్తున్నాడు ఎంత ప్రయాసం కావాలి అతనికి మనము కనీసం పది పదిహేను మందిని లీడ్ చేయాలంటే ఒక క్లాస్ టీచరు ఒక ముప్పై మంది క్లాస్ టీచర్ ఉంటారు కానీ ముప్పై మంది చదువు చెప్పంటే ఎంతగానో వాళ్ళు అలిసిపోతూ ఉంటారు వాళ్ళు చెప్తుంటారు కానీ అలిసిపోతూ ఉంటారు కానీ ఆరు లక్షల మంది జనాలని ఐగుప్తు నుంచి అంటే అక్కడి నుంచి కానాన్ని తీసి నడిపించాలంటే అరణ్య మార్గంలో ఆ ప్రదేశంలో ఎన్ని శ్రమలకి ఎదురైనాయి కానీ మోస ఒక్కడే నడిపించడండి అంటే అంత ఈజీ కాదు కదా కాబట్టి ఎంతగా అతను ప్రయాసపడి ఉండాలి ఎంత ఓపిక కలిగి ఉండాలి అతను ఎంత ఎన్నోసార్లు ప్రమా అతను కూడా కూడా అయినా సరే ప్రభు సాయం చేస్తూ నడిపిస్తా బలపరుస్తూ ఉంటాడు ఎంతగా ప్రయాసపడి ఆయన బిడలు నడిపించగలడు కాబట్టి అంతగా ఈరోజు సంఘం పట్ల కానీ ఆత్మల పట్ల కానీ అలాంటి ప్రయాసం కలిగిన సేవకుడు ఈ రోజు ఎంతో మంది రక్షణకు వచ్చే తోళ్ళు కానీ అలాంటి మధ్యవర్తి అనం ఎవరు తీసుకుంటలేరు ఎందుకంటే అది భారంతో గుడింది కాబట్టి అది ఎంతో ప్రయాసంతో గుడింది కాబట్టి మాకు ఈ బాధ ఒక ప్రేయర్ నడిపించాలంటే భారం కావాల భారం ఆ టైంకి కరెక్ట్ గా కాలు స్టార్ట్ చేయాల ఎంతో భారం అంటే అది ఒక బాధ్యత కాబట్టి ఆ బాధ్యత ఉన్నప్పుడు మధ్యవర్తి ఉన్న ఎందుకంటే దేవుని బిడ్డల్ని ఆ టైంకి నడిపించాలా ఆయన సైన్యంలో కానీ ప్రయాస పడతా ఉంటారు కానీ అక్కడ ఇస్రాలపజలు ఏం చేసిండ్రు అతను వెతిరే వ్యతిరేకించే ఒక దశలో అతని మాట వినలే కానీ ఎంతగాని ప్రార్థన చేశాను ఎంతగాని వేదన చేసినాను అయినా కానీ లాస్ట్కి దేవుడు దేవుడు ఆయన కూడా ఇసుకుపోయింది చివరికి అని ఒక్క క్షణంలో పక్క జరుగు మోసి మొత్తాన్ని క్లీన్ చేస్తాను మొత్తం నాశనం చేస్తే నీ గర్భంలోకి వెళ్ళి ఆ తీసుకొస్తా అని చెప్పి అన్నప్పుడు ఒకవేళ మాట అన్నాడు అనుకో మరి మనం ఏం చేయాల చాలా మంది ఏం చేస్తారంటే నేను ఈ ఈ క్షణం నేను ఇతన్ని మొత్తాన్ని తీసేయబోతా వేసేస్తానని చెప్పి అన్నప్పుడు అంటే సరే నీ ఇష్టం అని చెప్పి చెప్తామా మనం నీ ఇష్టం ఏమన్నా చేసుకొని చెప్తామా ఎవరు చెప్పరు కానీ ఇక్కడ ఏం చెప్తున్న మోసే దేవునికి అడ్డుపడి అట్లెట్లప్పుడు అవ్వ ఈ ఐగుప్తు దేశం నుంచి ఇంతమంది తీసుకొచ్చి ఈ అనులు అనుల దగ్గర ఎంతో అద్భుతాలు చేసి ఎన్నో అద్భుతాలు చేసి ఎన్నో కార్యాలు చేసి ఇలా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి నీ పేరు ప్రఖ్యాతులు ప్రపంచం నాలుగు మూలలంతా విని ఇప్పుడు ఈ దేశంలో నుంచి వాళ్ళు అక్కడ నడిపించటానికి వాళ్ళ దేవునికి శక్తి చాలక ఈ అరణ్యంలో చంపేస్తని చెప్పి నీ నామానికి అవమానం కదా ప్రవ్వ అని మోషే ఎంతగా దేవునితో మాట్లాడుతున్నాడు మాట్లాడి ఆయన కన్విన్స్ చేసిండు ఆయన ఆయన హృదయాన్ని మార్చిండు ఒక ఒక నరుడు మాట దేవుడు వినగలడా ఎంతగా దేవుడు మోషే దేవుని దేవుని దగ్గర అంతగా బతులాడుపు తను ప్రజల పక్షంగా అలాంటి భారము ఈ రోజు ఎక్కడుంది చెప్పండి చూడండి ఎందుకంటే అలాంటి భారం ఉండాలంటే ప్రయాసం కానీ మూస చేసినట్లా కానీ ఏమి తెలియదు మనుషులు తెలియదు ఇందాక ఇందాక ఒక రీసెంట్గా ఒక సిస్టర్ చెప్పాను అన్న మేము ఇట్లా స్పాన్సర్ చేయాలనుకుంటున్నాం అన్నా పలానా ప్రాంతానికి మరి ఇంట్లో ప్రేరు పెట్టుకోవాలా అక్కడ చేయాలని మాకు మాకు కన్ఫ్యూజన్గా ఉందన్న ఏం చేయాలా అని చెప్పంటే నేను ఒకటే మాట చెప్పిన ఫస్ట్ నీ ఇంట్లో ప్రేయర్ చేసుకో నీ ప్రేరు ప్రాధాన్యవు ఫస్ట్ తర్వాత నువ్వు ప్రాన్స్ స్పాన్సర్ ఎందుకు చేయాలా ఈ లోకంలో ఎక్కడ స్పాన్సర్ చేయాలో తెలుసా నువ్వు ఎంతోమంది అనాథ పిల్లలు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు ఈ రోడ్డు పక్కన ఎంతోమంది దీనస్థితిలో ఉన్నారు అన్నం లేక వాళ్ళకి నువ్వు పోయి నీ నీ జమ చేసి వాళ్ళకి నువ్వు ఆహారం పెట్టు అలుపులేని వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టు ప్రభు ఎంతోమంది బట్టలు ఎంతో భయంకరంగా ఉన్నారు నీకు ఆ ప్రేరేపం కలిగితే నువ్వు పోయి అలాంటి వాళ్ళకి నువ్వు పోయి నువ్వు చేయి దేవుడిని అట్లా దేవుడిని ఆస్వాదిస్తాను తర్వాత అక్కడ ఒక సీక్రెట్ ఏంటంటే యోగ గ్రంథంలో మనం చూసినాం మీ పిల్లల మీదకి ఆయన ఆశ వాళ్ళ ఆశీర్వాదాలు వస్తాయి వాళ్ళ ఆశీర్వాదాలు మీ పిల్లల మీదకి వస్తాయి మీరు దీవించబడతారు వాక్యం ఆ రీతికి ఉంది అంటే సరే అన్న నేను అట్లనే చేస్తానని చెప్పాను చూడండి వాళ్ళకు తెలియదు స్పాన్సర్ చేస్తే తప్పు అని నేను చెప్తలేను కానీ ఏ వాళ్ళ స్థితి ఏంది ఏం చేయాల వాళ్ళు స్పాన్సర్ చేస్తే మా పక్షం వాళ్ళు సేవలు చేస్తారు కదా అని చెప్పని చెప్తున్నారు కానీ నువ్వెప్పుడు సేవ చేస్తావు నువ్వు స్పాన్సర్ చేస్తున్నావు అంత బానే ఉంది కానీ నువ్వెప్పుడు సేవ చేస్తావు దేవుడు నేను ఒక లెక్క అడుతుంది కదా నువ్వు సేవ నువ్వు ఇచ్చిన డబ్బుతో అతను సేవ చేస్తున్నాడు మంచిది ఆయన అకౌంట్ ఆత్మలు పడిపోతున్నాయి మరి దేవుడు నీ అకౌంట్ ఉండాలి కదా నీకు కూడా ఉండాలి కదా ఆత్మల సంపాదన మరి దేవుడి దగ్గర ఉచ్చి చేతులుతున్నా పోతావా దేవుడు నేను అడుగుతున్నా రోజు ఎంతమందిని తీసుకొచ్చిన నా కుమార్తె నా కుమారుడు లేదు ప్రభావా నేను నేను స్పాన్సర్ చేసిన పలాన పాస్టర్ ఆయన సువార్త చెప్పిన ఆ అంటే మరి నువ్వేం చేసినావు ఇంతకాలం నువ్వేం చేసినావు మనం అర్థం చేసుకోవాలా చూడండి వాళ్ళకి తెలియలే ఎవరు చెప్పాలా వాళ్ళకి అలాంటి వాళ్ళ అమాయకులు ఎంతోమంది తెలియని స్థితిలో ఉన్నారు ఈరోజు మరి ఎవరు చెప్పాలా దేవుడు నాకు ఆ టైంకి ప్రభావైపోయిన నేను ఏం చెప్పాలి వీళ్ళకి దేవుడు నాకు అదే చూపించిండు ఆ ప్రేరేపణ ఇచ్చిండు తెలియదు వాళ్ళకి నేను చెప్పిన ముందు మొట్టమొదటి నీ ఇంట్లో ప్రేరు చేసి పెట్టించుకో ప్రేరు చేసుకో దాని తర్వాత నీకు డబ్బు మిగిలితే తీసుకెళ్ళి నీకు ఆ ప్రేరేపణ కలిగింది కదా అది మంచి మంచి తలంపు నువ్వు తీసిపోయి పేదవాళ్ళకి మీ ఫ్యామిలీ ఉన్నారు మీ పిల్లలు తీసిపోయి అక్కడ పోయి అనాథాశ్రయాన్ని ఉంటే కదా వాళ్ళ దగ్గర పోయి అన్నం డొనేట్ చేయండి అన్నం వాళ్ళకి పెట్టండి వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళకి ఇవ్వండి మీకు శక్తి ఉన్న కాడికి అట్లా చేస్తే దేవుని ఆశీర్వాదం ఆ పిల్లల మీద వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి అంతా బాగున్న సేవకుడికి నువ్వు నువ్వు స్పాన్సర్ చేస్తే ఏం లాభం చెప్పు అంటే చేయొద్దో నేను చెప్తలేను మరి నీ విధానం ఏంది నువ్వు రక్షణ పొందిన నువ్వు పాపసం పొందిన నమ్ముకున్నావు మరి నువ్వేం చేస్తున్నట్టు అంటే నీ సేవ నువ్వు నువ్వేం పనిచేసుకుంటూ మంచిగా ఉంటా ఉంటే నేను ఏదో గొప్ప కార్యం చేసినా ఘనకార్యం చేసినా అని చెప్పి అట్లా అనుకొని వాళ్ళు సేవ చేసుకుంటూ నువ్వేం చేస్తావు సేవ తెలియని స్థితులు ఉన్నారు ఈరోజు ఎక్కువ మంది తెలియదు మార్గం ఏం చేయాలా తెలీదు కానీ మధ్యవర్తి లేరు బాధ్యత పూరితమైన సేవా జీవితం లేదన్నట్టు ఎవరో కొంతమంది ఉంటారు చిన్న గుంపు అక్కడక్కడ అక్కడ వాళ్ళు చెప్తా ఉంటారు తగులుతారు వాళ్ళకి అవకాశం కదా వాళ్ళ మైండ్ లో దేవుని వాక్యం పెట్టనీకి వాళ్ళు విన్నారు సరే అని నా నువ్వు చెప్పింది మంచిదన్నా మేము అట్లనే చేస్తామని చెప్పి చెప్పినారు ఇందాక పని దగ్గర వచ్చినప్పుడు పని మా దగ్గర పనిచేసేవాళ్ళు వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు చూడండి ఇట్లాంటి స్థితుల్లో ఉన్నవాళ్ళు ఇంకా ఊర్లో పోతే ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది అన్నప్పుడు మేము ఏం చేయాలంటే ఆ టైంకు దేవుని ఆత్మ నీకు ప్రేరేపణిస్తాడు ఎలాంటి సజెషన్స్ వాళ్ళకి ఇవ్వాలని తెలియదు మనుషులకి తెలియకుండా ఎక్కడ కాబట్టి మధ్యవర్తి విషయం అన్నట్టు ఒక్కడు మధ్యవాడి అంతే ఉంది అక్కడ వేలాది దూతలలో గనుడగు ఒకడు గనుడగు అంటే మన ప్రభు తప్ప ఎవడ గనుడు కాదు దేవుని ఘనత ఆయన ఘనతను పరిచేవాళ్ళం మనమంతా నువ్వు గనుడు అని ఎప్పుడు ఎందుకు చెప్తున్న అక్కడ ఆయనను ఘనపరిచేవాడు గనుడు ఆయన ఘనపరిచేవాడు ఘనపరిచిన కాదు ఆ ఘనత ప్రభుదే నీది కాదు నువ్వు ఒక మధ్యవర్తి ఒక మనిషి అంతే ఒక పాత్రను నిలబడాలంతే సమస్తం ఆయన చేస్తాడు కానీ అక్కడ ఎవరు అందుకే దావిదిరాజంటాడు దుష్టులకు వ్యతిరేకంగా నా పక్షం ఎవరు లేస్తారు తర్వాత ఎవరు నిలబడతారు ఆ వాక్యం నాకు జ్ఞాపకం వస్తుంది కీర్తన గందలు ఉంటుంది వాక్యం దుష్టులకు వ్యతిరేకంగా నా పక్షం ఎవరు లేస్తారు ఎవరు నిలబడరు లేవటం ఒకటి నిలబడటం ఒకటి నువ్వు లేస్తున్నావు కానీ నిలబడటం నేర్చుకోవాలా నిలబడటం కీర్తన చూడండి దుష్టులకు వ్యతిరేకంగా అంటే ఈ లోకమంతా దుష్టత్వంలో ఉంది ఆ దానికి వ్యతిరేకంగా నువ్వు నిలబడగలవా నిలబడుతున్నావు లేస్తున్నాం మనం కింద కూర్చొని పైకి లేవటం కాదు మనం లేస్త లేవ్వాలా కింద కూర్చున్నాం ఒక అంత ఒక కాలం కింద కూర్చున్నాం తర్వాత లేచి నిల లేచినాం తర్వాత ఎందుకు లేచినాం అంటే నువ్వు లేచి నిలబడాలి ఇప్పుడు లేచి నిలబడి ఏం చేయాలా నిలబట్టం నేర్చుకోవాలి లేవ్వాలా తర్వాత నిలబట్టం నేర్చుకోవాలి నిలబడేది లేపేది పన ప్రవ్వే నరపుతుడ నువ్వు లేచి నిలబడి చక్కగా నిలబడి నేను ఈతో మాట్లాడుతున్నాను దేవుని ఆత్మహత్యలో వచ్చి మాట్లాడిండు ఇదే విధానం అన్నట్టు అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనకి కాబట్టి మధ్యవర్తి అనే విషయం మనకి జ్ఞాపకం చేస్తున్నాం అని ఇక్కడ కాబట్టి ఇక్కడ చెప్తున్నా చూడండి వేలాది దూతల్లో గరుడకుడు ఒకడు వానికి మధ్యవర్తి ఉండిన ఎడలా ఉంటే దేవుడు వాని కరుణ చూపి చూడండి నువ్వు నిలబడి వాక్యం చెప్తే నువ్వు నిలబడి అనేకులకి చూపితే వాళ్ళు ఏం చేస్తారంట వాళ్ళు పట్ల దేవుడు కరుణ చూపిస్తారంట చూడండి పాతాలలోకి దిగి వెళ్లకుండా వాణ్ణి విడిపించును అంటే వాని ఆత్మ నశించిపోకుండా దేవుడు విడిపిస్తారంట తర్వాత పశ్చాత్తాపం నాకు దొరికినని సెలవిచ్చును దేవుడు నాకు ఒక అవకాశం అంటే మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తే దేవుని వాక్యం మనకు ప్రకటిస్తుంటామో అప్పుడు మనం దేవునికి అవకాశం ఇచ్చినట్టు ఆయన కార్యం చేస్తా ఉంటాడు అన్నట్టు మనం ఏం చేయకూడదు ఆయన చేయడు సైతానంటాడు చూడండి మరి నాకు ఒక విషయం బాగా అర్థమైంది ఏంటంటే ఎందుకు మనం అనేక గురించి ప్రార్థన చేయండి ప్రార్థన చేయడం ప్రదర్ అని చెప్పి కదా నశించుకోవాలి ఎంతోమంది చాలా మంది అప్పుడు నాన్న మరి ప్రార్థన చేస్తే ఎందుకు రవ్వ మరి ప్రార్థన చేయమంటున్నాం మరి ఎందుకు ప్రావా ఎందుకు ప్రార్థన చేయాలా ప్రావా అంటే దేవుడు ఒక విషయం నాకు నాకు నాకు దేవుడు ప్రేరేపించింది ఏంటంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ కార్యం చేస్తాడంట వాడు దుష్టత్వం ఉన్నాడు పాపను ఉన్నాడు సైతాన్ సమూహంలో వాడు కానీ మనం ప్రార్థన చేస్తే వాడి గురించి అప్పుడు దేవునికి అవకాశం అన్నట్టు అప్పుడు దేవుడు వాడిని విడిపిస్తాడు సైతాన్ కూడా వాన్ని ఏం చేయడం ఇంకా ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినా కాబట్టి దేవుడు అక్కడ కార్యం చేస్తాడు అక్కడ అప్పుడు నాకు అర్థమైంది ప్రార్థన చేస్తే ఎలాంటి దుష్ట శక్తుల నుంచైనా బంధకాల నుంచైనా మనుషులు విడుదల పొందుతరు అనేది అప్పుడు నాకు అర్థమైంది అంటే ప్రార్థన ఎంతో ఇంపార్టెంట్ ఒక వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేసిన ఒక అనారోగ్యం గురించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ కార్యం చేస్తానట్టు ప్రార్థన చేయకపోతే ఏం జరగదు అక్కడ ఆయన ఆయన ఏం చేయలేడు ఎందుకంటే ఆయన సమస్త మనకు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు చేస్తే ఆయన పవర్ రిలీజ్ అయితే ఆయన కార్యం చేస్తానట్టు ఇక్కడ ప్రభు అదే చెప్తున్నాను ఇక్కడ చూడండి నువ్వు చేస్తే ఆయన నువ్వు వారికి మధ్యవర్తి లాగుండి నువ్వు దేవుని వాక్యం చెప్తే అప్పుడు కరుణ దేవుని కరుణ వాడి మీదకి ఉంటుందంట చూడండి ఎంతమందికి మనం వాక్యం చెప్తే నశించుకోవాలి అంతగా అంతమంది దేవుని కరుణ చూపించి వాళ్ళందరినీ ప్రభు పాతాళంలో లేకుండా నశించిపోకుండా వాళ్ళందరినీ బయట తీసుకొస్తాడంట చూడండి నేను ఇటు ఒక వాక్యం చూసినా దేవుడు ఎస్కల్గా అందరం అనుకుంటా దిలీప్ దగ్గర చూడండి ఒక నశించిపోతున్న వాడు వాడికి వాక్యం చెప్పకపోతే వాడు నశించిపోతే నీ కలము నీకు తెలియకపోతే అది వేరే విషయం నీ కళ్ళ ముందు కనిపించే వాళ్ళు నీ కళ్ళ ముందు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ నువ్వు వాక్యం నీ కళ్ళు చూస్తూనే పొద్దులేస్తే నీ కళ్ళు ఈ లోకం వైపు చూస్తూ ఉన్నాయి కానీ ఎంతోమంది నశించిపోయే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళ వైపు నీ కళ్ళు చూస్తున్నాయి కానీ కొంతమంది నువ్వు సువార్త చెప్పచ్చు నీకు అవకాశం ఉంది కానీ నువ్వు చెప్పలేని స్థితులు ఉన్నావు కానీ నీకు ఆ ప్రేరేపణ ముందు కానీ చెప్పలేకపోతున్నావు నువ్వు చెప్పకపోతే ఏమైనా తెలుసా వాళ్ళు చనిపోతే నువ్వు దేవుడు ఉత్తరవాదిగా పెడతా అన్నాడు అది వాక్యం చదివినప్పుడల్లా నాకు ఎంతో భయం ఉంటుంది చూడండి ఇవన్నీ ఎందుకు ప్రభు మనకు అవేను జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి దేవుడు ఎంత గొప్పవాడు కానీ అంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చిండు ఈ లోకంలో మనుషులు మనుషులను పాయింట్ అవుట్ చేస్తూ ఉంటారు కదా నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా అని చెప్తా ఉంటారు ఏస్తు ప్రభు దగ్గరికి ఒక స్త్రీని తీసుకొచ్చిండు వ్యభిచారం వల్ల పట్టబడిన స్త్రీ తీసుకొచ్చే బోధ కూడా ధర్మశాస్త్రం ప్రకారంగా అభిచారంతో పట్టబడిన స్త్రీని చంపాలి కదా మరి నువ్వేమంటావు చంపాలి కదా రాళ్ళతో కొట్టి మరి ఏం చేయాలని చెప్పంటే ఏసుప్రభు చూస్తారు కదా ఆయన హృదయ అయిన దేవుడు కదా ఆయన కింద ఒంగోని ఏదో రాస్తూ ఉంటారు కూర్చొని ఆయన ఇంకా బలవంతం చేస్తూ ఉంటారు జబర్దస్తి చేస్తూ ఉంటారు అక్కడ అక్కడ ఎవరున్నారు యాజకులు ఉన్నారు సమూహం ఉంది కొంతమంది గొప్ప సమూహం అంటే గొప్ప సమూహం వచ్చింది అక్కడ ఆయన పరిగెత్తుకుంటూ ఆయన ఆమెను పరిగెత్తుక పారిపోతుంది కానీ ఆయన ఆయన పరిగెత్తించుకుంటూ ఆయన దగ్గరికి ఆయన దగ్గర ఆయన కానీ లేకుండా ఖచ్చితంగా చనిపోయేదాన్ని వాళ్ళు కొట్టి చనిపెట్టేవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా కానీ ఆ టైంకి ఏస్తు ప్రభు ఆయన ఉన్నాడు చూడండి ఆయన నశించిపోయే ఆత్మ కొరకు ఎక్కడ ఆత్మ నశించిపోతే అక్కడ ఆయన హృదయం ఉంటుంది ఈ రోజు నీ హృదయం నా హృదయం ఉంది అట్లా ఆయన నశించిపోతున్న ఆత్మల పట్ల ఆయన హృదయం చూస్తుంది ఆయన కళ్ళు దివారాత్రలు చూస్తూ ఉన్నాయి ఆయన హృదయము ఎక్కడుంది ఈ రోజు నా నీ హృదయం నా హృదయం ఎక్కడుంది ఆయన తీసుకొచ్చిండ్రు ఆ పురుషుని తీసుకురాలేదు కానీ ఆ స్త్రీని తీసుకొచ్చిండు తీసుకొచ్చింది యాజకులంతా వాళ్ళంతా ధర్మశాస్త్రం బోధించేవాళ్ళు కదా మనుషులకు బోధించేవాళ్ళు కానీ అక్కడ వచ్చి ఏం చెప్తున్నారంటే బోధకుడా నువ్వేం చెప్తావు అన్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నక్కడ మీలో ఎవరు పాపం చేయలేదో మొట్టమొదట వారు ఆ మీద రాయి అని చెప్పిడు అక్కడ ఎవరు పాపం చేయకుని ఉన్నారో వాళ్ళు రాయి వేయొచ్చు ఏ చిండ్రా అక్కడ అక్కడ యాజకులు ఉన్నారు అందరూ ఉన్నారు ఏ చిండ్ర ఒక్కరు కూడా వేయలేకపోయినారు పాపం ఉంది అక్కడ వాళ్ళు వాళ్ళ పాపం ఉంది పాపంలో ఉన్నారు వాళ్ళంతా కానీ పరిశుద్ధులుగా చెప్తున్నారు అక్కడ ఆమెదో గొప్ప ఆమె ఎందుకు ఆ పాపం చేసిందో తెలియదు మనకి కానీ ధర్మశాస్త్రం ప్రకారంగా కొట్టి చంపాలా కరెక్టే వాక్యం ప్రకారంగా కరెక్టే కానీ దేవుడు కండిషన్ అక్కడ ఆయన ఎట్లా చేస్తున్నాడు అక్కడ మనకి ఏమార్థమవుతుంది చెప్పండి యాచకులు వచ్చి ఆమె తరుంగ్కుంటూ వస్తుంటే ఏం చేస్తుండక్కడ ఆయన దగ్గర తీసుకొచ్చిండ్రు ఏప్రభ దగ్గర తీసుకొచ్చిండ్రు అడుగుతున్నారు అక్కడ ఎవరైతే పాపంలో లేరో చేయలేదు వాళ్ళు మొట్టమొదట రాయి వేయచ్చు వేసిండ్రక్కడ వాళ్ళ అంతరాత్మ వాళ్ళ ఆత్మ గద్దింపబడింది అక్కడ ఒక్కరు కూడా అందరూ వెళ్ళిపోయిన తిరిగి ఎందుకంటే వాళ్ళంత పాపులు కాబట్టి పాపం చేసిన వాళ్ళంతా వాళ్ళకి అధికారం లేదు ఒకవేళ వేస్తే అది రివర్స్ అవుతుంది వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎందుకంటే మోస ధర్మశాస్త్రం అంటే యాజకులు ఆ యూదులంతా భయపడతారు వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించరు కానీ సత్యం తెలియక ఇంకా గురితనాలు ఇంకా ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు వాళ్ళు చూడండి కానీ వేస్తూ ప్రభు అక్కడ నిలబడి ఆయన లేసి అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదా ఎవరు నిన్ను నీ రాళ్ళతో నిన్ను కొట్టలేదంటే లేదు ప్రభు అని చెప్పంటే ఇక అమ్మ నేను నిన్ను శిక్షించను అమ్మా ఇక్కడ పాపం చేయకు నువ్వు వెళ్ళి నుంచి నువ్వు పాపం చేయుకుని వెళ్ళిపో నువ్వు పరిశుద్ధంగా జీవించు అని చెప్పినప్పుడు ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు చూడండి ఏసు పరిశుద్ధుడు కదా మరి ఆయన ఎందుకు ఆయన రాయన వేసిండలేదు మధ్యవర్తి అంటే అట్లా ఉంటుంది అన్నట్టు కానీ అనేకులు రాళ్లేస్తూ ఉంటాయి ఈరోజు సేవకుల మీద సేవకులు సేవకుల మీద రాళ్ళేస్తూ దేవుని మధ్యవర్తి నువ్వు చెప్పండి ను రాయేస్తావా ఆ స్త్రీని చూడండి అక్కడ అక్కడ ప్రజలు ఉన్నారు అక్కడ యాజకులు ఉన్నారు స్త్రీ ఉంది మధ్యలో ఏసు ప్రాబ్ ఉన్నాడు ఆయన మధ్యవర్తి ఏం చేసిండు అక్కడ శిక్ష ఆ మీద ఆయన కాపాడి శిక్షించాలి ఆయన కూడా కానీ ఆయన శిక్షించడానికి రాలి లోకానికి శిక్షిస్తాడు ఒక టైంలో అది తర్వాత కానీ ఈ లోకానికి వచ్చింది మనిషి పాపం నుంచి విడల కల్పించడానికి ఆ మార్గం తెలియని వాళ్ళకి మార్గం చూపించడానికి ఆయనే ఈ లోకానికి వచ్చిండు మధ్యవర్తి లాగా ఈరోజు అవన్నీ మనకి చూపించి ఆయన పరలోకంలో ఆహ్వాణమయ్యి ఆత్మరూపకం ఈరోజు నీలో నాలో ఉండి ఆయన మధ్యవర్తిలాగా నీ హృదయంలో ఉన్నావు ఆయన ఉన్నాడు నీ హృదయంలో కానీ నువ్వు ఒక మధ్యవర్తి ఆయన నీ పక్షంగా నీలో ఉండి ఆయన ఇవన్నీ చేస్తా ఉన్నాడు కానీ అక్కడ చూడండి ఈ విషయం మన అందుకే మనం ఎవరి మీద ఏం చెప్పం ఎందుకంటే మనకు అవసరం లేదు ఒకవేళ మనకు తెలిసినా పలాన వ్యక్తి ఇట్లా పలాన వ్యక్తి అట్లా తెలిసినా గాని మనం చెప్పం ఏమి అను మనం ఆ క్షణం ఒకవేళ నా స్థానంలో ఏసి ప్రభుంటే ఏం చేస్తాడు ప్రవ్వ నువ్వేం చేస్తావు ప్రవ్ ప్రార్థన చేస్తాం మనం ప్రవ్వ ఇత చెప్తున్నారు ప్రవ్వా కానీ అతను క్షమించు ప్రవ్వ ఈ రీతిగా అది తెలియదు ప్రవ్వ కానీ క్షమించు ప్రవ్వ అది అతనికి రావద్దు ఆ అని ప్రార్థన చేస్తాడు మధ్యవర్తి బాహాటంగా చెప్పి వాడు బాధపరచడు వాడి తప్పు మార్గంలో పోతుంటే దేవుడు నీకు బయలుపరిస్తుంది నువ్వేం చేయాలా వాడి గురించి ఫస్ట్ ప్రార్థన చేయాలా తర్వాత వాడికి దేవుని వాక్యం చెప్పాల చూడండి అక్కడ దేవుడు మన ప్రభు ఏం చేసిండంటే అక్కడ ఆమె రాయి చేసిండు ఆయన ఆయన కానీ ఆయన వేయలే మధ్యవర్తులు ఎట్లుండాలంటే ఎట్లా ఉండాలన్నట్టు మోసగా అట్లనే ఉన్నాడు కదా ప్రజల మీద శిక్ష పడకుండా ఆయన అడ్డుపడి ఆయన ఈ రోజు లోకం మీద శిక్ష రాబోతుంది నువ్వు అడ్డుపడగలవా ప్రవ్వా వాళ్ళు క్షమించిదానని వారిపక్షంగా నువ్వు నిలబడగలవా అదే కదా మధ్యవర్తి అనండి కొంతసేపట్లో వాక్యాన్ని ముగిస్తా చూడండి ఇరవై ఎనిమిదో చూడండి అదే మనం చదువుకుంటూ వచ్చినప్పుడు చూడండి ఇరవై అప్పుడు వాని ఎందు వాని మాంసము బాదుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును వాడు దేవుని బ్రతికాడుకునేలా ఆయన వాడిని రక్షించును వాడికి పశ్చాత్తాపం వస్తుంది నువ్వు వాక్యం చెప్తే అప్పుడు కావున వాడు తన ముఖమును చూసి సంతోషించును ఇలాగున నిర్దోషత్వమును ఆయన నరునికి దయచేయును వాడిని నిర్దోషిగా తయారవుతారంట నువ్వు మధ్యవర్తిగా వాడి ప్రాణాన్ని కూపంలోకి రాకుండా నువ్వు యుక్తమైన మార్గము మంచి మార్గం వాళ్ళకు బోధిస్తే అబద్ధ మార్గంలోనే లోకంలో చాలా మంది అబద్ధ బోధలు తట్టి ఏది సత్యం ఏది అబద్ధం తెలియని స్థితిలో ఉన్నారు గుడ్డిగా మరి వాళ్ళందరికీ ఎవరు దారి చూపించాలా చూడండి అప్పుడు వాడు మనుషులు ఎదుట సంతోషించును ఇట్లని పలుకును యథార్థమైన దాన్ని వ్యత్యపర వ్యత్య పరసి నేను పాపము చేసి అయినను దానికి తగిన ప్రతీకారం నాకు లేకుండా చేయబడలేదు ఎందుకు కూపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు నా జీవము వెలుగును చూచున్నది ప్రతి ఒక్కరు చూస్తారు వెలుగు అప్పటి వరకు తెలియదు వాళ్ళ జీవంలో ఉన్న సంగతి జీవం మరణంలో ఉన్నారు అప్పటి వరకు జీవంలో ఉన్న సంగతి వాళ్ళకు తెలియదు మరణంలో ఉన్నారు వాళ్ళు అప్పటి చూడండి యుక్తమైన మార్గము మనుషులు తెలియదు అందుకే ఈ లోకమంతా ఐకమైన పనుల్లో కొట్టుకొని పోతున్నారు మార్తా నువ్వు ఐకమైన విచారాలతో కొట్టుకొని పోతున్నావు చేత కానీ ఉత్తమమైంది ఒక్కటే అది మరియా ఎంచుకుంది మరి ఆ దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యం విని బోధిస్తున్న వాక్యం వినిందామే గొప్ప సేవ చేసిన తర్వాత మనం కూడా అంతే కాబట్టి ఆ రీతిగా మనం నడిపిస్తాడు ఒక రెండు వాక్యాలని చూపించి వాక్యం ముగిస్తా చూడండి ఏహెచ్కల్ గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలో నుంచి ఒక వాక్యం చూసి ఇంకొక వాక్యం చూసి నేను ముగిస్తాను ఏహెచ్కల్ గ్రంథం ఇరవై అధ్యాయము ముప్పై వచ్చింది తీసిన వాళ్ళు ఉంటే చదవచ్చు త్వరగా దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ ఏజ్ కింద ఇరవై రెండో అధ్యాయము ముప్పై వచ్చినంలో సరేం చదువుతున్నా నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారంలో దిట్టపరుచకును బ్రద్దలైన సందులో నిలుష్టకును తగిన వాడెవడని నేను ఎంత విచారించాను ఒక్కడైనా కనబడలేదు చూడండి చూడండి దేవుడు అక్కడ చూడండి నేను దేశమును పాడు చేయకున్నట్లు ఈ లోకము అది ఖచ్చితంగా నాశనం కావాల్సిందే పాపంలో ఉంటే కానీ నేను దేశమును పాడు చేసుకున్నట్లు ప్రాకార దిష్టపరిష్టకు అంటే ప్రాకారము అంటే గోడలు కదా ప్రద్దలైన సందుల్లో అంటే సందుళ్ళు అంటే ఏంటంటే గ్యాప్స్ అన్నట్టు క్రాక్స్ అంటారు గ్యాప్స్ అన్నట్టు ఇంకా దాన్ని ఇంకా మనం డీటెయిల్ గా చూస్తే అది వాటన్నిటిని నువ్వు సమ జమ చేయాలా అంటే సరి చేయాలన్నట్టు వాటి వాటన్నిటి గ్యాప్ లేకుండా వాటన్ని కరెక్ట్ గా స్టేబుల్ గా మంచిగా పెట్టాలన్నట్టు అంటే ఆత్మీయ దశలో దేవుని బిడలు అంటే దేవునికి మనకు మధ్యలో గ్యాప్ రావద్దు అన్నట్టు అంటే ఆయన హత్తుకొని జీవించాలా కాబట్టి నేను పాడు చేసినటువంటి ప్రాకారం దిట్టపరుచంటే వాటన్నిటిని దిట్టపరచడం అంటే బలపరచడం ఆ ప్రాకారాలను బలపరచడం అన్నట్టు రద్దలైన సందుల్లో నిల్చకు అంటే మధ్యలో నిలబట్టకు తగిన వాడు ఎవడని ఎంత విచారించిన ఒక్కడు కూడా కనపడలేద అంటే దేవుడు చూస్తున్న పై నుంచి ఒక్కరన్నా ఉన్నారా అని కానీ ఒక్కరు కూడా కనిపిస్తారని చెప్తున్నారు ప్రభు మాట్లాడుతున్న అక్కడ చూడండి ఇక్కడ మనం ఇందాక ఏముగ్రహంలో చూసినప్పుడు మన ప్రభు కూడా అంతే కదా ఆయన చూసి నీ లోకంలో చూస్తే నీతి మంత్రులు లేడు ఆయన చూస్తే ఎక్కడ కూడా కనిపించలే అందుకే ఆయన నీ లోకానికి రావచ్చింది ఆయన వచ్చి ఈ లోకంలో సమస్తం మనకు అనుగ్రహించి ఏ రీతిగా మనం చేయాలని చూపించి ఇప్పుడు ఆత్మరూపంగా మనలో ఉండి ఇవన్నీ మనతో మాట్లాడుతున్నాడు చూడండి అందుకు ఒక్కరు కూడా అనిపించలేదంట కాబట్టి మనం ఉన్నాం ప్రవ్వా నేనున్నాను ప్రవ్వ నేను దిట్టపరుస్తా ప్రవ్వ నేను వాళ్ళకి నేను చెప్తాను ప్రవ్వ ఆ నేను బాగు చేస్తా ప్రవ్వ అనేది చాలా దేవుల పట్ల ఆసక్తి అన్నట్టు చూడండి ఆ రీతిగా చేయకపోతే ఏం కావున నేను నా క్రోధము వారి మీద కుమరింతును అంటే ఆయన కోపం వారి ప్రవర్తన ఫలం వారి మీద రప్పించి నా ఉగ్రత అగ్ని చేత వారిని దహిస్తును ఇదే యహోవాకు అంటే దేవుని ఉగ్రత వారి మీద రాబోతుంది శిక్ష రాబోతుంది కాబట్టి మనం ఏం చేయాలా ఆ శిక్ష నుంచి మనుషుల్ని మనం ప్రభుత్వంతో నడిపించాల మధ్యవర్తి లాగుండి చూడండి మోస ఎట్లా అట్లా ఆ రీతిగా కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా అందుకే పీతులు ఒక విషయం మనకు అందుకే శిష్యులు కూడా ఈ లోకంలో మన ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎంతగా ఆసక్తి కలిగి ప్రపంచం అంతా పోయి ఆయన సువార్త ప్రకటించిండ్రు ఒక్క ఒక్క స్థలాన్ని లేరు వాళ్ళు సర్వ లోకానికి వెళ్ళిండ్రు సర్వ సృష్టికి సువార్త చెప్పిండ్రు అనేకులు శిష్యులుగా తయారు చేసిండ్రు ఒక స్థలంలో లేరు ఒక స్థలంలో ఉన్నారు వాళ్ళు అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి మొత్తము స్ప్రెడ్ అయిపోయిండ్రు వాళ్ళంతా మనం కూడా అంతే ఒక స్థలంలో మనం ఉండం అనేక స్థలాలకు మనం వెళ్ళాలా కాబట్టి అందుకే పీతులు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది చూసి నేను వాక్యాన్ని రెండో పేతురు రెండో పేతురు మొదటి అధ్యాయము అపోసిన పేతురు మొదటి రెండవ పత్రిక రెండో పత్రిక రెండో పేతురు మొదటి అధ్యాయం పన్నెండు వచ్చంలో కాబట్టి మీరు సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యం ముందు ఉన్నను కాబట్టి ఈ సంగతులు మనం తెలుసుకొని ఆయన సత్యంలో మన స్థిరపరచబడి ఉన్నను సత్యంలో ఉన్నా కానీ ప్రభులు తెలుసుకున్నా కానీ మీరు సత్యంలో ఉన్న కానీ వాక్యంలో ఉన్నా కానీ ఫస్ట్ ఏంటో మీరు తెలుసుకున్నారు తర్వాత సత్యంలో స్థిరపరిచి ఉన్నారు అయినా కానీ వీటిని గుర్చి మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నాను అంటే ప్రతి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఆయన ఆయన చనిపోక ఆయన రాచిన పత్రికలు వాటన్నిటి జాగ్రత్తగా మన కొరకు ప్రభు జమ చేసి పెట్టింది సిద్ధంగా ఉన్నాను చూడండి మరియు మన ప్రభు అయిన నాకు సూచించిన గుడారము ప్రకారము నా గుడారం త్వరగా విడచ్చి పెట్టవాలని ఆయన సూచి ఆయన సేవ గురించి చెప్తున్నాడు అక్కడ ఆయన సూచించిన ప్రకారం అంటే ఏ సూచన ఎట్లా సూచించను ఎట్లా ఏ రీతిగా నువ్వు దేవుడు నీకుతో మాట్లాడుతున్నాడు ఏ రీతిగా నువ్వు సేవ చేయాలి నీ నీ సేవ నువ్వు ఆయన సూచించిన ప్రకారం నా గుడారం త్వరగా విడిచిపెట్టని ఏరిగంటే నీ గుడారం అంటే నీ శర్రం నీ ఇల్లు నీ శర్రం ఆయన ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని మన ప్రభు చెప్తున్నాడు కదా అంటే మన ఇంటిని గురించి మనకు ఆసక్తి ఉందా భక్షిస్తుందా ఆయన ఇంటిని గురించి ఆసక్తిని భక్షిస్తుందా చూడండి అంతే కదా మన ప్రభు అది యశో ప్రవచనం జ్ఞాపకం చేస్తున్నాడు దావిదు కీర్తనల గ్రంథం మనం చూస్తాం అరవై తొమ్మిదో నీ ఇంటిని గురించిన ఆసక్తిని భక్షిస్తున్న ప్రభు అని అక్కడ దావిది జ్ఞాపకం చేస్తున్నట్టు మన ప్రభు గురించి కాబట్టి మనం ఏ ఇంటిని గురించి మన ఇంటిని గురించిన ఆసక్తి మనకుందా ఆయన ఇంటిని గురించిన ఆసక్తి మనకుందా ఒకవేళ ఆయన ఇంటిని గురించిన ఆసక్తి నీకుంటే నీ గుడారం విడిచిపెట్టి రావాలా చూడండి నా గుడారము త్వరగా విడిచి త్వరగా అంటా త్వరగా మనం త్వరగా విడిచిపెట్ ఎందుకంటే ఆయన బహు సమీపం ఉంది ఇంకా ఎంతకాలం మన గుడారంలో మన ఇంటిని గుచ్చిన ఆసక్తితో మనం ఉంటాం త్వరగా విడిచిపెట్టాలని విరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొని అంటే రెచ్చగొడుతున్నాడు దేవుని ఆత్మ రెచ్చగొడుతున్నానంటు మిమ్మల్ని రేపుతున్నాను ఎంతకాలం మీరు ఆ గుడాలలో ఉంటారు తిరిగి ఆయన గుడాలలో సేవ చేసేవాళ్ళు ఆయన నేను ఈ గుడాలలో ఉన్నంత కాలం అంటే ఆయన గుడారం రెండు గుడారాలు కనిపిస్తాయి ఒకటి ఈ లోకపరము నీ గుడారం విడిచిపెట్టాలా ఆయన గుడాలలోనే సేవ చేయాలా ఆయన సన్నిధిలోని సేవ చేయాలా చేస్తూ ఈ సంగతుల గురించి అనేకులకు జ్ఞాపకం చేస్తూ అనేకులను ఏం చేయాలా రేపాలా వాళ్ళ ఆసక్తిని రేపాల సల్లారిపోయిన హృదయాల్లో వేడి పుట్టించాలి ఎదురుంచిన వారి వెండు తట్టాలా కదా మనం చల్లారి గుండెలు వేడి పుట్టాలని కడవరి కాలంలో ఈ కోతా కాలంలో అంత్యాకాలంలో నీ సన్నిధి కావాల ప్రభావ శిలువును మొయ్యాలి సువార్త చాటాలి చల్లారి గుండెలు వేడి పుట్టాలా ఎదురుంచు చిన్న వారి వెన్ను తట్టాలా కాబట్టి అనేక జీవితాలలో ఉద్యోగం తీసుకొని రావాలి మనం ఆదిమస్తం అపోస్తులు ఎట్లా గొప్ప సేవ చేసిండ్రో భూ తల్ల కింద అలాంటి గొప్ప గంభీరమైన సేవ మనము ఈ లోకంలో చేయాలా అలాంటి ఆసక్తి మనకు ఉండాలి అది ఆయన ఇంటికి ఆసక్తి అంటే అది మనం తినేసేలా ప్రతి క్షణం అది ప్రతి క్షణం మనం రెచ్చగడుతుండాల అంతగా అది మింగేస్తే అంతగా ఆసక్తి ప్రభు మనకు అనుగ్రహించాలని ఎందుకంటే అనేకులకు ప్రాంతాల్లో అనేక చోట్ల ఆ మనుషులకు యుక్తమైన ఏ మార్గం ఎట్లా తెలియని స్థితిలో ఉన్నది అంత ఎట్టుబడితే వెళ్ళిపోతా ఉన్న తెలియక కాబట్టి దేవుడు మనకు ఆ విషయాలు చూపిస్తాను కాబట్టి మనం ఏం చేయాల అనేకుల్ని సిద్ధపరిచి ప్రభును శిష్యుల్లాగా తయారు చేసి అనేకులను దీ వదలాలా మిలిటరీ వాళ్ళ సైనికులు తయారు చేస్తారు చేసి బార్డర్లో పెడతారు వాళ్ళు ఏజ్ అయిపోయాక ఇంకొక సైనికులు తయారు చేస్తారు మళ్ళీ అటు పంపించి వాళ్ళు ఇంటి పంపిస్తూ ఉంటారు అదే విధానం బైబుల్ విధానం అది మనం కూడా శిష్యులకు తయారు చేయాలి అనేక శిష్యులు తయారు చేస్తూ ఉంటారు ఒక కాలంలో కొంతమంది సేవకులు వాళ్ళ కాలం ముగిస్తే ఇంకో దేవుడు ఇంకొక శిష్యులు కొంతకాలం లేపుతూ ఉంటారు అట్లనే ఈ ఈ విధానం అనేది పోతనే ఉన్నది లేదు అట్లా వ్యవస్థ విశ్వాసాలను తయారు చేస్తున్న శిష్యులను కాబట్టి ఇలాంటి విషయాలు మనం అనేకులు చెప్పి వాళ్ళ ఉన్న ఆసక్తిని మనం మనం ఏం చేయాల పుట్టించాల వాళ్ళు తీవ్రత వాళ్ళ కలిగించాల కాబట్టి ఆయన రాకడం త్వరగుంది కాబట్టి మనం సిద్ధపడి అనేకులు మనం సిద్ధపరుచుదాం మనం ఆయన ఈ లోకంలో మనం మధ్యవర్తిగా పెట్టిండు ఏషియా రాజు ఏ రీతిగా ఆ విగ్రహాలను క్లీన్ చేసి తన దేశాన్ని ఎట్లా కాపాడి ప్రభులు నడిపించిండో ఈ లోకపరమైన విగ్రహాలు అవి కంటి కనిపించే కానీ ఇవి హృదయాన్ని కనిపించే విగ్రహాలు అవి మనుషులు వాటించి వేయడాలు పొందాలా ప్రభుని ఆచరించే వాళ్ళగా మనం ఉండాలా అలాంటి కృప ప్రభు మనకు అందరికీ అనుగరించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరులోకి తండ్రి నీకు ఎంతో ఇంతవరకు ప్రవ్వా నైనా మీరు మాతో మాట్లాడినారు ప్రభ నా దేవ నా ప్రవ్వ మనుషులకు ఏది యుక్తమైందో వాళ్ళకు తెలియదు ప్రవ్వ నైనా ఇస్తయ్యా నా తండ్రి ఒక్కడు ఎరండుగు ఒక్కడుంటే వాళ్ళకి మధ్యవర్తిగా ఉంటే వారి ప్రాణము కూపంలో నుంచి పాతాలంలో నుంచి వాళ్ళు రక్షిస్తాను కరుణ చూపిస్తా అని మీరు అంటున్నారు ప్రవ్వ కాబట్టి నైనా ఎంతోమంది నశించిపోతున్నారు ఈ లోకంలో వాళ్ళందరికీ మీస్తూ వార్త చెప్పాలా ప్రవ్వ అయినా మధ్యవర్తి ఎంతగా ప్రభావ ఓపిక సహనం కలిగి ఉండాలా ఏ రీతిగా ఉండాలనేది మీరు మాకు నేర్పించినారు ప్రవ్వ కాబట్టి మీరు ఈ లోకంలో ఎట్లా జీవించండ్రో మీలాగా మేము కూడా మేము జీవించాలా ప్రవ్వా అలాంటి కృప మీరు మాకు అనుగ్రహించండి మన బలపరచండి మాలో ఇంకేమైనా ఆయాస్తకరం ఉంటే ప్రవ్వా అయినా మీకు ఇష్టం లేదు ఉంటే మా గడలు ఇచ్చేయండి మా గుడారం విచ్చిపెట్టి మీ గుడారంలో సేవ చేస్తూ అనేకులకి వాక్యాలు జ్ఞాపకం చేస్తూ ప్రకటిస్తూ అనేక సేవుకులను ప్రభావ వాళ్ళ హృదయాలను ఆసక్తిని రేపాలా వాళ్ళు ఉద్యమం తీసుకొని రావాలా గొప్ప సేవకులుగా మేము తయారు చేయాలా శిష్యులను తయారు చేయాలా అలాంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నా మూల ప్రాదిష్టం తండ్రి ఆమె పరిశుద్ధ శక్తి మంత్రి ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం కొత్త కొండ జ్ఞాపకం చేసుకొని రక్త పురుషులు దయచేయండి ప్రతి ఒక్కడిగా మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఏసుప్రభ ఇంతవరకు వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా ఏసు ప్రభాన్ని రాకడం పరిశుత పరచబడాలా ప్రభ ఎటువంటి మాలో ఎటు ప్రభ లోపం లేకుండా సహాయపడండి పరిశుతపరచండి ఏసుప్రభ గుణమైన సంగతులు మర్మాల చేత ఇంకా మీరు మాట్లాడండి ప్రభ యేసుప్రభ ఏ విధంగా నడుచుకోవాలి ఈ లోకంలో ప్రభా ప్రతి సరి చేయండి వాక్య చెత మమ్మల్ని ప్రతిరోజు మమ్మల్ని హెచ్చరిస్తూ ఏసుప్రభ సరి చేసిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తాం అయినా వాక్య మీరు గటి పలింప చేయండి యేసూ ప్రభానికే వందన స్తోత్రం చెల్లిస్తాడు రాకడా తితరులో ఉంది కనుక ప్రభా పత సిద్ధపడాలని రాక ప్రభా మీరే సహాయం చేయండి విజయాన్ని విద్య అయి చేయండి ఏసు ప్రభానికే వందన కోసం ప్రార్థిస్తున్నాం అయినా మరి ఇద్దరు సిస్టర్ కూడా ముట్టడి తాకండినైనా వాళ్ళకి మరి క్యాన్సర్ బాధతో ఎంతోగానో యశు ప్రభా ఆ రోధిస్తున్నారని ఆయన రోగిని యేసుప్రభ ఈ లోకానికి వచ్చిన ప్రభా పదొక బాగు చేసే దేవుడో ప్రభా వాళ్ళకి సంపూర్ణంగా స్వస్థత విడుదల కలగ చేయండి నాయన యశు గొప్ప విద్యాని విద్య చేసి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళంతా మార్మ సురక్షణ నడిపించండి ఆయన సాక్షిటిగా నిలబెట్టండి ప్రభావ యశూ ప్రభా చిన్నపాపను కూడా ముట్టండి తాకండి స్వస్థపరచండి నాయన అప్పుడకు జీవం పోయింది స్వస్థత దయచండి విడుదల దయచేయండి ఈ వాకును పంపించి బాగు చేయండి ఆయన విజయాన్ని దయచేసి బలపరచండి ఇంకో బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం ఆయన అప్పుడకు ఉద్యోగం వచ్చిన సహాయపడండి ప్రభా గొప్ప విజయాన్ని మీద దయచండి తొలగించండి నా తండ్రి యశూ వందన ప్రతి సాక్షిపిడిగా నిలబెట్టండి ఆయన ఓ నా తండ్రినికే వందన స్తోత్రం చెల్లిస్తున్నాం ఆయన ముఖ్యంగా యేశుప్రభ అబ్బిని కూడా ముట్టడి తాకండి స్వసపరిచడి దేవా జరాన్ని మీరు గద్దించండి ఆ బడ్డలో యేసుకృష్ణ నామలు అప్పుడే కడుపు ఇన్ఫెక్షన్ తో పోన్ గాక స్వస్థత ఇచ్చండి విడుదల కలగ చేయండి లేవైతే గొప్ప వాడికోండి ప్రభావేసూప్రభ రవచన ప్రజల విషయంలో ప్రార్థిస్తున్న బిడ ముట్టడి తాకండి నాయన అప్పుడ యేసుకృష్ణ నామలకి జీవన్ పోయినండి స్వస్థత దండి ఇంకా సేవలో బలంగా వాడికొని అప్పుడే సాక్షి విడిగా నిలబెట్టండి నాయన యేసు ప్రభుత్వ ప్రజల విషయంలో ప్రార్థిస్తుంది ఏవా అప్పుడే యేసుకృష్ణ నామతి ఒక బలం మీరు కొట్టివేయండి స్వస్థత ఇచ్చండి విడుదల దయచండి సాక్షి విడిగా నిలబెట్టండి యేసు చక్కగా నడిచడం శక్తి దయచేసి మీరు అక్కడికే సిద్ధపరుచుకోండి ఏసు ప్రభానికి వందన సూత్రం కావసే డి సూసపర్చండినైనా మంచి స్వస్థ దండి బ్రదర్ కూడా ఏసుకృష్ణ నామంలో దేవా ఆపిమల్ స్పొందాలనైనా గొప్ప విజయాన్ని దయచండి కుటుంబం కూడా బద్దకరణ తెప్పి వేసి రక్షించుకోండి మీ సాక్షిని పెట్టండి వాళ్ళ బాబు విషయంలో ప్రార్థన బిడ్డ ముట్టేది తాకండి సుస్థపరచండి ఆ పిడలో తోడే నడిపించి రక్తపో దయచండి జనం దీర్ఘదించండి ఆయన కేసు ప్రభాక్త ఇన్ఫెక్షన్ ఫోన్గా కస్వస్థ విడుదల కలగ చేయండి ఓర్నా తండ్రికి వందల నికృష్ణం కూడా ముట్టెడి తాకండి సిస్టర్కి ఏసు ప్రభావం స్వస్థత దయచింది విడుదల దయచేయండి దేవా షుగర్ నార్మల్ చేయండి ఆటంకాన్ని తొలగించి ఆవిడ ఒక జీవపోసి నడిపి సాక్షి నీళ్ళు పెట్టిన సేవల పను వాడుకోండి ప్రభా ఆటంకాలను తొలగించి కుటుంబ శోధన మరణ గడక కొట్టి వేయండి నా తండ్రి ఏసు ప్రభా వందన స్తోత్రం చేసి కుటుంబం శాంతి సమాధానం నెమ్మది ఇంకా యేసు ప్రభా ప్రేపడం ముట్టండి నాయన ఇంకా ఎవరికైతే యేసుప్రభ బాగా అందరికీ స్వచ్ఛత దయచేసి బిడుదల దయచేసి రాత్రి కాలం పతొక్క బిడ్డ మంచి నిద్రత ఇచ్చండి దేవా మంచి కళ దర్శన మీరు మాట్లాడండి పతొక్క బలపరచండి కుటుంబ తండ్రి రాకడే ఓ నా తండ్రి నీకే వందనాలు నేను రాక ప్రభావిత త్వరలో ఉంది కనుక ప్రభా కుటుంబాలు మారు కుటుంబాల జ్ఞాపకం చేసుకొని రాకడ కుటుంబాన్ని సిద్ధపరచండి నాయన లు సైతం చేతుంచి విడుదల పొందాలా ఏసు ప్రభానికే బంధనాలు అయినా పదొక్క తోడే నడిపించి విద్యాన్ని విద్యా ఇచ్చేయండి ప్రయాసం వ్యర్థంగా కూడా సహవనం చేయండి మార్గం తెరవండి గొప్ప విద్యాన్ని విద్య ఇచ్చేసి మీరు రాక్కడ కుటుంబాలంతా సిద్ధపరచుకొని ఆమెకి మేమ తెచ్చుకోండి రాత్రి తోడే ఉండమని పదొక్క దీవించి ఆశీర్వదించి సేవల బలంగా వాడుకోమని ఏసుకుమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ సమాధానం నడిపి మనకి కేబీపీఎం గ్రూప్ ఉన్న బ్రదర్స్ సిస్టర్ కుటుంబాలకి అనారోగ్యంతో వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకి ఇంకా ఎంతమంది రాలేదు వాళ్ళ కుటుంబాలకి అందరికీ లోకంలో సకల పరిశుద్ధులకు దేవుని సేవకులు అందరికీ సదాకాలం తోడైన అందర విస్తారేదల అందరి